నాహం కర్త హరిహి కర్త ఇరవై ఆరవ అధ్యాయం నవరత్నాలు సుబ్బారావు సినిమా డిస్ట్రిబ్యూటర్ సుబ్బారావు దంపతులు నాలుగైదు గంటల కాపలా గాసి ఒక అర్ధరాత్రి వేళ తిరుమల కొండ మీద గెస్ట్ హౌస్లో నన్ను పట్టుకున్నారు అప్పటికే శక్తి సహనం చచ్చిపోయి మెదడు వేడెక్కిపోగా దారి తెన్ను తెలియని సంక్లిష్ట పరిస్థితిలో తలబాదుకుంటున్న నన్ను వాళ్ళు లో ఆఫీస్లో లేండి అంటున వినకుండా వాళ్ళిద్దరూ నన్ను నా భార్య బోతుకుని గెస్ట్ హౌస్ వరండాలో నిలబెట్టి ఒక కథ వినిపించారు ఆ కథ వింటూనే నాకు నా భార్యకి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా పంతొమ్మిది వందల తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయంలో కొత్త ధ్వయ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అదే సమయంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణం సన్నిధి వీధి మాడవీధుల విస్తరణ ఆనంద నిలయం విమానంపై స్వర్ణ కవచానికి మెరుగుపెట్టడం పుష్కరిణి క్షాళన పోటు పునర్నిర్మాణం బలిపీఠం పునరుద్ధరణ వంటి చాలా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాలన్నింటినీ మొదలుపెట్టి త్వరలో పూర్తి చేయాలని అదే సమయంలో విగ్రహాన్ని పద్మపీఠంపై పటిష్టంగా ఉంచేలా చేసే ఒక కార్యక్రమం మూల కి అష్టబంధనం చేయాలని ఈ మొత్తం కార్యక్రమం ఒకేసారి పూర్తి కావాలని నిర్ణయించాం అలా చేశాక సంప్రోక్షణ చేస్తేనే పూర్వపు పవిత్రత పునరుద్ధరింపబడుతుందని ఆగమశాస్త్రం పేర్కొంటాం ఇది చాలా అరుదైన సంఘటన కావటం వల్ల వీటి ఉత్సవాలను భారీగా జరపడానికి ప్లాన్ చేశాం అందులో భాగంగా ఒక మినీ బ్రహ్మోత్సవం ఏర్పాటు చేశాం సంప్రక్షణ సహా వివిధ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వర్తించడం కోసం సుమారుగా మూడు వందల మంది కృత్విక్కులను వేద పండితులను ఎక్కడెక్కడి పిలిపించడం జరిగింది ఒకేసారి చాలా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉండటం వల్ల ఆలయ సిబ్బంది కూడా చాలా వివరంగా ప్రతి అంశాన్ని ప్లాన్ చేయడం అందుకు కావలసిన పరికరాలని ముందుగా సమకూర్చుకోవడం జరిగింది గర్భగుడిలో ఎలాంటి మరమ్మతులు చేయాలన్నా ముందుగా ఆ విగ్రహంలోని ప్రాణశక్తిని ఒక కలిసిలోకి ఆవాహన చేసి ఆ కలశాన్ని పవిత్రంగా వేరే ఉంచి మరమ్మతులు చేస్తారు అవి అయ్యాక విగ్రహంలోకి మళ్ళీ ప్రాణశక్తిని పునరావాహన చేశాక వివిధ రకాల పదార్థాల మిశ్రమంతో విగ్రహం పీఠం చుట్టూ అష్టబంధనం చేస్తారు అలా చేయటంలో పునఃప్రతిష్ఠ ముగుస్తుంది ఇలా అష్టబంధనం చేసేటప్పుడు ముందుగా అష్టబంధనం జరిగే స్థలాల్లో నవరత్నాలను ఉంచాలన్నది ఆగమశాస్త్ర విధానం ఇలాంటి సంప్రోక్షణ కార్యక్రమమే ఇంకా బేబీ ఆంజనేయస్వామి యోగ నరసింహస్వామి తరహా ఆలయాల్లో కూడా చేపట్టడం వల్ల సంప్రోక్షణకు ముందు మొత్తం తొమ్మిది నవరత్నాల సెట్లు కావాలని నిర్ణయించడం ఆ రకంగా సేకరించి పెట్టుకోవడం జరిగిపోయింది సరిగ్గా ఆ అష్టబంధనానికి ముందు రోజు నేను టీటీడీ బోర్డు మీటింగ్కి వెళ్ళబోతూ ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయా అని విచారించినప్పుడు ఒక సీనియర్ మిరాశీదార్ నాతో మరొక నవరత్నాల సెట్ కావాల్సి వస్తుందని చెప్పారు నేను యథాలాపంగా అదేదో పేష్కార్తో చర్చించండి అని చెప్పేసి మీటింగ్కి వెళ్ళిపోయాను మా మీటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది అక్కడి నుంచి నేను నా భార్య గోపికతో కలిసి స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వెళ్ళాం సరిగ్గా మేము బయటకు వచ్చే సమయంలో అర్చకులు వచ్చి నవరత్నాల సెట్స్ అన్నింటినీ అన్ని ఆలయాల్లో వాడేసామని ఆ మర్నాడు జరిగే మూల అష్టబంధనానికి ఒక నవరత్నాల సెట్ కావాలని చెప్పడంతో నేను నివ్రపోయాను ఎందుకంటే పేష్కార్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పిన లెక్కల ప్రకారం ముందుగానే కావలసిన నవరత్నాల సెట్స్ను సేకరించి అర్చకులు ఇచ్చేయడం జరిగింది మరి ఇంకో సెట్ అవసరం ఎలా వచ్చింది పైగా అది కూడా మూల ఇది తెల్లవారికి అష్టబంధనం అనగా ఏర్పడిన పరిస్థితి అప్పటిక లెక్కల్లోకి వెళ్ళాక అర్థమైంది మధ్యలో వరాహస్వామి ఆలయంలో పునరుద్ధరణ కార్యక్రమాన్ని కొత్తగా చేర్చడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందని అప్పటికి రాత్రి తొమ్మిది అయింది తెల్లవారి ఐదు గంటలకే అష్టబంధనం మూలవిరాటికి ప్రాణశక్తి పునరావాహన జరగాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు విస్తృతమైన అధికారాల కారణంగా మరో సెట్ సేకరించడం కష్టం కాదనుకున్నాను అందుకని ఆలయంలోనే కూర్చొని తిరుపతిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు ఫోన్ చేసి రాత్రికి రాత్రి ట్రెజరీ తెరిపించి మరో నవరత్నాల సెట్ పంపించమని చెప్పాను అయితే ట్రజరీ డబుల్ లాక్ సిస్టమ్ అందులో ఒక కీ కలిగి ఉండే అధికారి మద్రాసు వెళ్లాడు ఫలితంగా ట్రజరీని తెరిపించలేకపోయాం టైం పరిగెడుతోంది రాత్రి పదిగా వస్తోంది ట్రజరీ ప్రయత్నాలు విఫలం కావడంతో తిరుపతి పట్టణంలో ఉండే జ్యువెలరీ షాపుల్లో ఏమైనా నవరత్నాల సెట్ దొరుకుతుందేమో అని గాలించమన్నాను సిబ్బంది ఆగమేఘాల మీద పట్టణంలో గాలింపు ప్రారంభించారు కొన్ని జ్యువెలరీ షాపులు మూసేసి ఉన్నాయి తెరిచి ఉన్న వాటిలో నవరత్నాలు లేవు రాత్రి పదకొండున్నరగా వస్తోంది నేను నా భార్య ఆలయంలోనే కూర్చున్నాం నవరత్నాల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి మరో ఆరు గంటల్లో అష్టబంధనం ముహూర్తం రుత్వెక్కులు ఎందరో పండితులు మిరాశీదారులు అధ్యక్షులు సిబ్బంది అంతా ఆ అమూల్య క్షణాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అష్టబంధనానికి అతి ముఖ్యమైన నవరత్నాల సెట్ లేకుండా పోతోంది మొత్తం కార్యక్రమం అభాసు పాలయ్యే పరిస్థితి నాలో ఆత్మావలోకనం మొదలైంది ఎందుకు ఇలా జరిగింది నేను ఏం పాపం చేశానని ఇలాంటి సంకట స్థితి ఎదురయ్యింది ఈ లోపం ఎక్కడ జరిగింది నా పని పట్ల నేను సీరియస్గా లేకపోవటమా బోర్డు మీటింగ్కి వెళ్లకముందే అధికారులు చెప్పినా నేను పట్టించుకోకపోవటమా ఆలోచించిన కొద్దీ వేదన పెరుగుతోంది తప్ప పరిష్కారం కనబడటం లేదు ఏమిటి విచిత్రం అపారమైన అధికారాల నుండి కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నేను ఈ చిన్న కార్యక్రమాన్ని సజావుగా నిర్వర్తించలేకపోతున్నానే ఎన్నో దశాబ్దాలకు ఒకసారి వచ్చే ఈ పవిత్రమైన ఉత్సవం అభాసు పాలు కావడానికి కారకుండావుతున్నానే అన్న ఆందోళన నన్ను వెంటాడుతోంది అప్పటికే విడివిడిగానైనా నవరత్నాలు సేకరించాలని అర్చకులు మిరాశీదారులు ఇతరత్రా చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి ఇంకా ఆ రాత్రికి నవరత్నాలు దొరకనట్లే తెల్లవారుజామున ఐదు గంటల లోపు నవరత్నాలు సేకరించడం అసాధ్యం అని వాళ్లు తేల్చిపారేసారు అర్ధరాత్రి అయింది స్వామి వారి ఏకాంత సేవ కూడా పూర్తి అయింది నిస్పృహ నైరాశ్యం నన్ను చుట్టుముట్టాయి నా దీనావస్థ చూసిన అర్చకులు నా దగ్గరకు వచ్చి పర్వాలేదులేండి ఏదో రకంగా సర్దుకుపోదాం మీరు ఆందోళన చెందకండి అని ఓదార్పు మాటలు పలికారు చేసేదేమీ లేక నేను నా భార్య గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చేసాను నా పొరపాటుకి క్షమించవలసినదిగా దేవుని ప్రార్థించడం మినహా నేను చేయగలిగింది లేదు అలానే స్వామివారిని ప్రార్థించాను నా పొరపాటుకి లెంపలు వేసుకున్నాను ఇంకా మిగతా కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏమో అంతా నిదే భారం స్వామి అనుకుంటూ ఆవేదన ఆందోళన నిండిన హృదయంతో గెస్ట్ హౌస్ లోకి అడుగుపెట్టాను ఆ అర్ధరాత్రి వేళ అక్కడ నా కోసం నడివయస్సు దంపతులు ఎదురు చూస్తున్నారు వాళ్ళు నన్ను కలుసుకోవాలని వచ్చారని చాలాసేపటి నుంచే నిరీక్షిస్తున్నారని సిబ్బంది చెప్పారు ఆయన ఆ టైంలో వాళ్ళని పలకరించే మూడ్ లేదు ఈ గందరవాళ్ళ పరిస్థితుల్లో వీళ్ళెవరు ఇక్కడికి వచ్చారు అని విసుక్కున్నాను ఆయన చాలాసేపటి నుంచే నిరీక్షిస్తున్నారని విన్నాక సరేనని పలకరించాను ఆయన పేరు సుబ్బారావు మద్రాసులో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ట అప్పటికి నాలుగున్నర గంటల నుంచి నిరీక్షిస్తున్నారట నేను చాలా అసహనంగా ఉన్నాను అంత అర్జెంటు ఏమిటండి ఇలా అర్ధరాత్రి వేళ వచ్చారు రేపు ఆఫీసులో కలుసుకోవచ్చు కదా అన్నాను కానీ వాళ్ళు నా అసహనాన్ని నా మూడ్ని పట్టించుకునే స్థితిలో లేరు సుబ్బారావు ఆయన భార్య వాళ్ళు వచ్చిన పని ఏమిటో వివరించడం ప్రారంభించారు మీరు ఆలయంలో మూలవిరాట్కి అష్టబంధనం చేయిస్తున్నారని పత్రికల్లో చదివాం శ్రీవారి విగ్రహం అష్టబంధనం కోసం ముందుగా నవరత్నాలు ఉపయోగిస్తారట కదా అందుకోసం నవరత్నాలు బహుకరించాలని ఆ రకంగా మేం స్వయంగా మద్రాసు మార్కెట్ గాలించి రకానికి ఒకటి చాలా ఖరీదు చేసి తొమ్మిది రత్నాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి కొన్నాం వీటిని ఇలా బంగారు ప్లేట్ మీద అట్కింపజేసాం మీరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా మా సెంటిమెంట్స్ ని అర్థం చేసుకుని వీటిని అష్టబంధనంలో వినియోగించాలి దయచేసి మమ్మల్ని నిరాశపరచకండి ఇలా ప్రాధాన్యపడుతూ వాళ్ళు చెప్పకపోతున్నారు అంతే ఎక్కడో అగాధంలోకి తులసి నా మనసుకి ఒక్కసారి రెక్కలు వచ్చినట్లు అనిపించింది అర్ధరాత్రిలో సూర్యోదయం అయిందా అన్నంత గబూర్పాటు కలిగింది నా చెవుల్ని కళ్ళని నమ్మలేనంత ఉద్వేగం సంభ్రమాశ్చర్యాల మధ్య నాలో అణువు ఆనందంతో పొలగించిపోయింది నా కళ్ళల్లోంచి ఆనంద దంపతుల రూపంలో వచ్చిన చేయూతతో గండం గట్టెక్కింది మర్నాడు ప్రభాత సేవ సమయానికల్లా శ్రీవారి విగ్రహానికి అష్టబంధనం ఆ తర్వాత ప్రాణశక్తి పునరావాహన అన్ని అనుకున్న ప్రకారం నిర్విఘ్నంగా జరిగిపోయాయి ఏమిటి ఈ లీల